ఆ పరిణామకారకమైనటువంటి కర్మల సమూహం లోపల పనిచేస్తుంది కాబట్టి సూక్ష్మ శరీరం అంతా కూడా కామము కర్మ భోగము వృత్తి సంస్కారం వాసన ఈ ఆరుడి యొక్క సమూహమే సూక్ష్మ శరీరం ఈ సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరాన్ని నడుపుతోంది ఈ ఆరింట్లో వచ్చే కదలికల వలన స్థూల శరీరం పనిచేస్తుంది ఈ ఆరింట్లో వచ్చే మార్పుల వలన స్థూల శరీరం పనిచేస్తుంది అలాగే ఈ స్థూల శరీరం ఆ సూక్ష్మ శరీరం యొక్క పరిణామానికి వివేకానికి కూడా కారణం ఏకకాలంలో వివేకాన్ని కూడా అందిస్తుంది ఇది సాధనంగా కాబట్టి సాధకుడైన వాడు ఏం చేశాడు ఈ స్థూల శరీరాన్ని ఆ సూక్ష్మ శరీరాండి కారణ శరీరంలో ఉన్న అవిద్య అవిద్య అంటే ఏమిటి తనను తాను తెలియకుండుట వేరే ఇంకేం లేదు తాను ప్రజ్ఞాస్వరూపుడు ప్రకాశస్వరూపుడు జ్ఞానస్వరూపుడు చైతన్య స్వరూపుడు ఆనంద స్వరూపుడు సత్స్వరూపుడు ఇది తన లక్షణాలు ఇది స్వరూపజ్ఞానం ఈ స్వరూప జ్ఞానం తెలియకుండుట అవిద్య అదే కారణశరీరం వేరే ఇంకేం లేదు కాబట్టి సాధకుడైన వాడు లక్ష్యాన్ని ఎక్కడ స్పష్టంగా పట్టుకోవాలట తన స్వరూపాన్ని తల్లి గర్భంలోనే ప్రారంభించినటువంటి మెలకువ కళానింద్ర మూడింటిలోనూ గుర్తుపట్టే ప్రయత్నం చేయాలి కాబట్టి గుర్తుపట్టడానికి నేనేం కష్టాలు పడాలి ఏం సాధనలు చేయాలి పంచాగ్ని మధ్యంలో సాధన చేయమంటారా పర్ణములు మాత్రమే ఆకులు మాత్రమే తిని ఉండమంటారా వాయు వాయుక్షణం చేయమంటారా లేక ఇంకా ఇతరత్ర ఏదో కఠినమైన సాధనలు ఒక కాలు మీద నిలబడటం చెట్టుకు తల్లకిందులుగా వేలాడటం ఇలా చాలా రకాల సాధనలు ఉన్నాయి భూగర్భంలో భూ సమాధి అయిపోయి ఉండటం జల సమాధి అయిపోయి ఉండటం లేదా వాయుధారణ చేసి ఆకాశంలో గాలిలో ఉండటం ఇలా రకరకాలైనటువంటి సాధనలు సిద్ధులు చాలా ఇవన్నీ చేయమంటారా ఒక మహాత్ముడు ఏమన్నాడంటే నానా కష్టాలు పడి కిటికీలు బద్దలు కొట్టుకుని గోడలు బద్దలు కొట్టుకుని ఒకడు ఇంట్లోకి చేరాడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గమనించాడు తలుపులు తీసే ఉన్నాయి తలుపులు తీసే ఉంటే ఇప్పుడు అంత కష్టపడి ఆ గోడల బద్దలు కొట్టుకుని కిటికీలు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళడం ఎందుకు సులభంగా వెళ్ళొచ్చు కదా కాబట్టి జ్ఞాన మార్గం ఏమిటంటే తీసి ఉన్నటువంటి తలుపులు తీసి ఉన్నటువంటి ఇంటిలోకి ప్రవేశించడం ఎంత సులభమో అంత సులభం మిగిలిన మార్గాలు ఇలా బద్దలు కొట్టుకుని వెళ్ళేటటువంటి మార్గాలు కాబట్టి జాగ్రత్తగా పరిణమించాలి ఎదగాలి ఎప్పటికైనా నీ లక్ష్యం స్వరూప జ్ఞానమే తనను తాను తెలుసుకొనుట తనను తాను పోగొట్టుకొనుట వేరేం లేదు మానవ జీవిత లక్ష్యం ఏమిటండి నీ ఏమేంట్రా అని అడుగుతాం ఎవరిని మూడేళ్ల పెళ్ళాన్ని ముప్పై ఏళ్ల పెళ్ళాన్ని ఏం చెప్తాడండి ఇలాగే ఆ బుద్ధికి తోచినవన్ని అంశాలన్నీ చెప్తూ ఉంటాడు కానీ బుద్ధేస్తూ ఆత్మనిగా ఉన్నాడప్పుడు ఈ బుద్ధినే ఆత్మస్వరూపంగా అనుకుంటున్నాడు ఇది అవిద్య ఎప్పటికైనా ఏం చేయాలి బుద్ధికంటే సాక్షిస్వరూపమైనటువంటిది స్వరూపజ్ఞానం అని సాక్షి సాధన తప్పక చేయాలి ఏ సాధన చేయాలండి నేను సాక్షి సాధనే చేయాలి అయినా ఆ సాక్షి త్రిపుటి కంతటికి సాక్షి అని నీకు తెలియబడాలి గుర్తించబడాలి సరేనండి గుర్తించబడాలి అంటే ఇంకేమైనా చెప్తారా ఎలా గుర్తించబడారు సూర్యకిరణాన్ని చూస్తే తెలిసిపోతుందిగా ఏమైనా చెయ్యాలా దానికి ఏం చెయ్యక్కర్లేదు చూస్తే తెలిసిపోతుంది కాబట్టి చూపు కలిగి ఉండాలి నువ్వు జ్ఞాన మార్గంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ చూపు లేని వాడికి ఎంత ప్రయత్నం చేసినా సూర్యకిరణాన్ని తెలియచెప్పలేము మిగిలిన ఎన్ని రకాలుగా అయినా సరే దాన్ని గుర్తుపట్టాలి నిర్ణయం అంటే ఎండ ఎండ వలన తెలుసుకుంటానండి ఉష్ణం వలన తెలుసుకుంటానండి లేదా ఋతువుల వలన తెలుసుకుంటాడు ఇలా ఎన్ని రకాలుగా చెప్పినా చూపు లేనివాడు సూర్యకిరణాన్ని ఎట్లా గుర్తుపట్టలేడు అంతర్దృష్టి జ్ఞానచక్షు ఈ చక్షు ఈ జ్ఞానచక్షు లేనివాడు దివ్యం దామితే చక్షుం పశ్యమే యోగమైశ్వర్యం ఇవాళ కృష్ణాష్టమి కృష్ణాష్టమి శ్రీకృష్ణుని ఎలా దర్శించాలి ఆయనే స్వయంగా చెప్పాడు దివ్యం దామి చక్షుం పశ్యమే యోగమైశ్వరం ఆయన యోగీశ్వరేశ్వరుడు అటువంటి యోగీశ్వరేశ్వరుని యోగ ఐశ్వర్యాన్ని దర్శించాలట ఆయన యోగ ఐశ్వర్యం తల్లి గర్భంలో ప్రవేశించినప్పటి నుంచే పనిచేయడం మొదలుపెట్టి అందుకని ఆయన పరబ్రహ్మస్వరూపంగా మనం ఉపాసిస్తున్నాం తల్లి గర్భంలో ప్రవేశిస్తూనే పరబ్రహ్మము తాను పరబ్రహ్మమై ఉన్నాడు అన్న జ్ఞానాన్ని కలిగి వర్తించాడు ఆయన ప్రతి వర్తనలోనూ అదే ఉంటుంది ఆయన పోతనా సంహారం చేసిన పరబ్రహ్మమే మహాభారత యుద్ధాన్ని నడిపిన పరబ్రహ్మమే